జల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేయ్ స్టార్ట్ చేసుకుందాము ఈ రోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో ఒక మీటింగ్ ప్రారంభిచుదాము మన మధ్యలో ఉన్న శాంతమ సిస్టర్ స్టార్టింగ్ ప్రయర్ చేస్తారు జాన్ బ్రదర్ పాట పాడుతారు స్తోత్రం ప్రభువా పరిశుద్ధ దైవోపదేవ యేసయ్య నికే వందనాల్ప్రవా స్తుతి స్తోత్రజ్ఞాన సాయికాల సంబంధల ప్రభువా అయ్యా తండ్రి ఈ విధంగా ప్రభావం పీడుకొని మేము నాయన ప్రభా మేము ఆరాధనలో ఉన్న ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు దయచేయండి నాయన పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి దయగల దేవా మేము ఇచ్చిన బట్టి ధన్యతను బట్టి నీకు కోట్లో వందనాలు కృతజ్ఞతాస్తు తీసుకోత్రలు నాయన పరిశుద్ధుడా అయ్యా నీ వాక్యం మేము ధ్యానించుకుంటున్నాం నాయన పరిశుద్ధుడా వాక్యం చెప్పే వాళ్ళల్లో ప్రభా మీరుని మాట్లాడండి పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి నాయన నీ కృప కొరకే నాయన మీరు ఇచ్చిన ధన్యత కొరకే నీకు కోట్లాది వందనాలు రావాల్సిన తండ్రి అందరిని కూడా మీరు నడిపించండి నాయన తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభా ప్రార్థన కూటింగ్ లో ప్రభా జాయిన్ కృపను దయచేయండి ప్రతి ఆటంకాలను తొలగించండి నాయన పరిషుద్ధడానికి వందనాలు పాటలు పాడే వాళ్ళతో మీరుండి ప్రభాని నామానికి మహిమ తెచ్చుకోండి పరిశుద్ధుడా నీకే వందనాలు ఏసయ్య స్థుతి స్తో దం తండ్రి మీ మహిమకరంగా జరిపించండి ఏసయ్య వాక్యం ద్వారా మీరు మా మాట్లాడండి బలపరచండి మాల పత్తి యొక్క తప్పులు మీరు తొలగించండి ఏసయ్య నీకే వందనాలు తండ్రి మీరే తండ్రి ఘనత మహిమ పొందుమని ఏసయ్యా పరిశుద్ధు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మహిమారీక్షణ ఏసు ప్రభువారి మహిమా నిరీక్షణ అల్లే అల్లే మహిమా నిరీక్షణ నిల్లే అల్లే మహిమారీక్షణ నీవే ప్రభువాని వే మహిమా నిరీక్షణ ఇస్ ప్రభువాని వే మహిమా నిరీక్షణ గొప్ప రక్ష సిల్వా శక్తితో నాకు గీతివీ గొప్ప రక్షల్వాక్తితో నాకు సీతివీ మహిమారీక్షణాని వే నిచయని చోతును మహిమా నిరీక్షణాని వే నిచయము గని చోతును ఏ ప్రభోజు ప్రభోజు ప్రభోజ ప్రభువాని మహిమారీక్షణ ఇసు ప్రభువాని మహిమారీక్ష నిత్య రక్షణ నిరక్తము చేత్య రక్షణ నాకిచ్చి తీల నే నిదానముని వేగా నిశ్చయముగా నేను పొందేదను ఎలా నే నిదానముని నేను పొందేదను యసు ప్రభోజో యసు ప్రభోజో ప్రభు ఇసు ప్రభు ఇసు ప్రభువాణి నీమాణ ఇసు ప్రభువాణి మిమా నిరీక్షణ ప్రభువా మై మాత మరలా వన్ను కోణి పవా ప్రభు మై మతో మరలా నన్ను కొనీ పోవానీ సదా యసు ప్రభుతో ప్రభు మై మా మరలా వనీ పోవా ప్రభువా మై మాతో మరలా నన్ను కొనీ పోవా లోక మేనా మై మే నటులుక మేన మై మళ్ళో నిసునితో సదా ఇసు ప్రభోజుతో సదా ఇసు ప్రభోజ ప్రభువాని వే మైమా నిరీక్షణ ఇసు ప్రభువాని వే మైమా నిరీక్షణ అల్లే లోయా అల్లే లోయా మహిమా నిరీక్షణ నీ వే అల్లే లోయా మైమా నిరీక్షణ ప్రభువాణి మైమానిరీక్షణ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రెస్ బ్రదర్ మన మధ్యలో ఉన్న సంస్థల శ్రోతలారా ఈ రాత్రి కళ సమయంలో నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదువుకున్నాం నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదువుకున్నాం ఈ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమంతటి మనుషులలోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అతము చేసి ఐగుప్తు దేవల దేవతలందరికీ తీర్పు తీర్చేదను నేను యహోవాన్ మీరున్న ఇళ్ల మీద ఈ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ను నశింప చేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేస్తుండగా మిమ్ము సంవరించుటకు తెగులు మీ నీదికి రాదు మరి రాత్రికాల సమయంలో దేవుడు మనకొక గుర్తుగా యొక్క సూచనగా గుర్తుగా మనకు కలిగజేసినాడు తండ్రి దేవ రక్తము సరిపోవునని సూచనకు మరియు మీ దృష్టికి మమ్మను మేము పరీక్షించుకున్నట కోసము ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాము మేము నీ వాక్యమును మాట్లాడనై ఉండగా పరిశుద్ధాత్మయే మమ్మను నడుపునుగాక ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి మనం చదివిన లేఖనము మనల్ని నిర్గమము నొద్దకు తిరిగి తీసుకొని పోవచ్చున్నది నిర్గమము అనగా బయటకుపోట మరియు ఇది పాఠ్యాశ్రము కోసము ఇది మనందరికీ సుపరిచిత్తమే తేటగా తెలిసిన వాక్యమై ఉన్నది నేను ఒక అంశమును తీసుకొని పోవచ్చున్నాను గుర్తు ఒక గుర్తు గుర్తు అనగా వెల చెల్లింపబడిన దాన్ని చూసకమే రైల్లోనే కాని బస్సులోనే కాని ప్రయాణించేటప్పుడు మనము టికెట్లు తీసుకుంటాము వారు ఒక బస్సును నట్టుకున్నప్పుడు నువ్వు దానిలోనికి ఎక్కుతావు ఎక్కి ఎన్నో పట్టణాలకు ఈ సౌకర్యం ఉంటుంది నీ వేళ చెల్లింపు గుర్తుగా అది ఒక గుర్తుగా ఉంటుంది వారు ఒక నిర్దిష్టమైన ధరను నిర్ణయిస్తారు దానిని నువ్వు చెల్లిస్తావు మరి ఈ రాత్రి మనం మాట్లాడుకుని ఈ అంశము ఇస్రాయేల్ దేవునికి చెల్లించే వేల ఎహోవాకి చెల్లించాల్సిన వేళ ఏదనగా ఒక గొర్రెపిల్ల యొక్క రక్తము అది ఆయన కొరకే ఆ వెల అది ఒక గుర్తుగా ఉండవలను దేవుడు దేనినైనా నిర్ణయించాడో అది చెల్లింపబడినది అని అనుటకు ఒక గుర్తు రుజువై ఉన్నది ఆ గుర్తు చూపకుండా నీవు ప్రయాణం చేయలేవు నీవు విమానం అప్పటికప్పుడు వారికి డబ్బులు ఇచ్చి నాకు టికెట్ ఇవ్వండి అంటే కుదరదు ముందుగానే ఆ యొక్క వెల ఉంటుంది దానిని నువ్వు ఎత్తిపట్టి వారికి చూపాలి అదే రీతిగా బలి అర్పించినప్పుడు దానిలో నుండి ప్రాణం పోతుంది ఆ రక్తమే దానికి గురుతు ఆయన విధించిన ఆజ్ఞలు నెరవేరాలి ఆ భయంకరమైన రాత్రి చివరి తెగులు మరణము తాకుటకు ముందు ఐగుప్తులో జరిగింది అదే ఐగుప్తులో దేవుడు తన గొప్ప కార్యాన్ని సూచనల్ని చూపించాడు పరువు పరివు మరియు అతని జనుల పట్ల ఆయన ఎంతో ఓచుకొని వారి మీద జాలిపడినట్లుగా చూస్తున్నాం దేశమంతటా ఆయన ఎన్నో గొప్ప సూచనలను అగపరిచినాడు వారి యుద్ధకు ఒక ప్రవక్తను పంపాడు వారికి గొప్ప కార్యాలని సూచనగా క్రియల్ని చూపించినాడు అగ్నిస్తంభము అని చేశాడు ఆయనను వారే మాత్రము పశ్చాత్తాపడలేదు దేవుని పెరగలేదు ఆయన సూచనలను వారు పట్టించుకోలేదు చెవిన బిడ్డ పెట్టారు నిర్లక్ష్యం చేశారు ఆయన ప్రవక్తకు తెలిసి కొనలేదు వర్తమానాన్ని లెక్క చేయలేరు వారు వారి సొంత మార్గాల్నే కోరుకున్నారు కనుక దేవుడు వారి సంగతి చూడగోరాడు అందుకే ఆయన ఇలా అన్నాడు ఇప్పుడు నమ్మిన వారిని నమ్మని వారిని నేను వేరు చేస్తాను దేవుడు ఒక అవకాశం ఇచ్చే సమయంలో మనం ఇప్పుడు ఉన్నామని నేను నమ్ముతున్నాను నమ్మే వాళ్ళు ఎవరో నమ్మని వాళ్ళు ఎవరో మరి దేవుడు ఒక గుర్తును కోరుచున్నాడు ఏదేని తోటలో వారికి బదులుగా ఆయన నిర్దిష్టమైన గొర్రెపిల్లను చంపటకు కలిగి ఉన్నాడు మరి ఆ గొర్రెపిల్ల వధించినప్పుడు దాని రక్తము కుంభం యొక్క ద్వారబంధాల మీద అడ్డదూడాల మీద రక్తము పోయబడను తద్వారా అవసరమైన చలవి వేళ చెల్లించబడినది అని అది చూపును దీన్ని మనం చూస్తుండగా ఇది ఒక గొప్ప పాఠమునది నేను ఒక అనుకుంటున్నాను రక్తపు గుర్తును బట్టి ఆయన గుర్తించబడటప్పుడు చూద్దాము ఆదరిద్దాము చూశారా విశ్వాసి ఒక గొర్రెను తీసుకునను పోవాలి ఆ రీతిగా అతడు ఆ గొర్రెను వధించాలి తన ఇంటి వాళ్ళందరి కోసము అది చేసి విశోప్తో ఆ రక్తమును తీసుకోవాలి ఆ ఇసోకులకు వాడే ఆ గట్టి పూసలు ఆ దేశంలో పెరుగును మరియు వాటిని సహజంగా గట్టి పరకలు అని మనం పిలుస్తాము వాటి ద్వారానే ఆ రక్తమును పూయాలి ఇశ్వపు కుంచెతో రక్తమును ఆపాదించుట అనేది ఒక ఏమి చూపుతుంది విశ్వపు విశ్వాసము చూపుతుంది చాలా సార్లు జనులు అనుకుంటారు విశ్వాసగా ఉండాలంటే వారికి ఏదో అతితా శక్తులు విశ్వాసం అవసరమని కాని అది సరికాదు ఎక్కడ పడితే అక్కడ దొరికి పెరిగే సర్వసాధారణమైన గడ్డి పరకలు విశూపుగా చేయబడి రక్తంతో ముంచబడి రక్తమును ఆపాదించను ఇది సామాన్యమైనటువంటి విశ్వాసము చూపుచున్నది ఈ రాత్రి రక్తమును సామాన్యముకు విశ్వాసం ద్వారా ఆపాదిస్తాం ఇందులో సహజితత్వం ఏమీ లేదు ఇది నీ చుట్టే ప్రతి చోట ఉన్నది ఎంతో సామాన్యంగా ఒక చిన్న పిల్లవాడు సైతము దాన్ని చేరుకోగలడు దాన్ని పట్టుకోగలడు ఆ రక్తంను పూయగలడు ఆపాదించగలడు విశ్వాసిని సోపు అనేది సామాన్యమైన ఒక చిన్న పాలడు యొక్క విశ్వాసం వంటిది అందనంత దూరంలో అది లేదు దాన్ని పొందటానికి నీవు చాలా దూరం పోవాల్సిన పని ఆ దేశంలో పెరిగే ఈ సోపు అవి గోడ కూడా మొరుస్తాయి డైమండ్ ఆకారము దాని ఆకులు ఉంటాయి అంతటా వాటిని నీవు కోసుకొనవచ్చును గడ్డి పరకలవాలే వలె ఇవి నేల మీద పెరుగుతాయి వాటిని అలా తుంచి రక్తంలో ముంచి ద్వారం మీద పోయటమే మరి విశ్వాసమును కూడా సరిగ్గా ఆలాగునే ఆపాదించాలి అన్వయించాలి విశ్వాసాన్ని తీసుకొని విశ్వాసమును బట్టి హృదయమయ్యే ద్వారానికి ఏ శుక్రీస్తు ఆపాదించాలి ఇది వేరే చేసేది ఐగుప్తుల నుండి బయటకు ఎవరు వెళ్ళ వెళ్ళేదరు ఐగుప్తులో నుండి ఐగుప్తు వారితో ఎవరు రచించదరనే వ్యత్యాసాన్ని చూపును ఇది తేడాను చూపెట్టేది దేవుడు ఎల్లప్పుడూ ద్వారా సంకేతాల ద్వారా గుర్తుల ద్వారా మరి మిగతా వాటి ద్వారా పనిచేయటం ఎంతో ఆశ్చర్యము ఆయన ఎల్లప్పుడూ అలానే చేస్తాడు అది చేయాలన్నా అది అదే ఆయన విధానం దానికి బయట ఆయన ఏది చెయ్యడు అలా కాకుండా ఆయన ఒక్కడే అడుగు కూడా ముందుకు వేయడు ఏలాగైతే ఆయన పని ప్రారంభిస్తాడో అలాగే ఆయన దానిని ముగించడం జరుగుతున్నది ఆయన అనంతుడు అపరిమితుడు సర్వశత్రుడు సర్వజ్ఞాని ఆయనకు ఎవరి సహాయము అక్కడ ఆయనకు ఏ ఒక్కరి అనువాదాలు అవసరం లేదు దీనినే అనము గ్రహించగలము వాక్యానికి అనువాదానికి చెప్పి దీని అర్థం ఇలా ఇలా అని అయి ఉంటుందని మనము ఆయనకు ఎవరు చెప్పాల్సిన పని లేదు అది ఏమి చేయలే అని ఆయన చెప్పును అదే దాని అనువాదం అదే జరుగును ఎవరు కూడా దానిని అనువాదము చేయాల్సిన పని లేదు అది కలుగును గాక అని దేవుడు చెప్తే అది అలాగుననే జరుగుతుంది దాని అర్థము అదే అవుతుంది అద్భుతాలు జరిగే రోజులు గతించిపోయాయి పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది లేదు అని మనము అనవచ్చును అయితే దానిని నమ్మే వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు అదే ఇక దాని అర్థము అయి ఉంటుంది వారు దానిని పంచుకున్నారు వారు దానిని పొందుకున్నారని వారు ఎరగరు ఎరుగుదురు ఎందుకనగా దేవుడే తన వాక్యానికి తన సొంత అనువాదం ఇచ్చి ఉన్నాడు ఆ రాత్రి దేవుడు అదే కోరుకున్నాడు అదేమనగా విశ్వాసుల్లో నుండి విశ్వాసులు వేరు కార్లేరులనే దేవుని అభిమతము విశ్వాసి ఆరాధకుడు ఆయన అర్పణతో గుర్తించబడాలి అప్పుడు తప్పనిసరిగా రక్తము ఆపాదించాలి తీసుకొని గొర్రెను వధించి దాని రక్తాన్ని ఎక్కడ ఉంచి లేదో దాని లోని ఉంచి లేక వేరే విధంగా కాకుండా స్వయంగా అతడి ఆ రక్తాన్ని ఆపాదించాలి ఆ రాత్రి అదే అంతే ఉంటుంది ఉండాలి కూడా మనం వచ్చి దేవుడు చెప్పిన దానంతటా మీద జాలిపడటం లాంటివి కాదు కానీ దేవుడు మన నుండి కోరేది దాన్ని నీవు వర్తింపచేయాలి ఉపయోగించాలి కూయాలి దాని కలిగి ఉండే సరిపోదు కానీ దానిని అన్వహించాలి రక్తాన్ని నీవు ఆపాదించాలి అదే నీ గుర్తింపు ఆరాధకుడు గొర్రెపిల్ల మీద చేతులుంచి దానిని వధించి దాని ద్వారా అతడు గుర్తించబడాలి ఈ రాత్రి మనం కూడా సరిగ్గా అలాగనే చేస్తున్నాము బలి అర్పణ మీద చేతులు మోపి ఆయనతో కూడా మనల్ని మనము గుర్తించుకుంటాము మరి ఆయనే వాక్యమై ఉన్నాడు మనము కేవలము క్రీస్తు ద్వారా మాత్రమే గుర్తించబడాలి అంటే ఆయన వాక్యం ద్వారా మాత్రమే గుర్తించబడాలి ఎందుకంటే ఆయనే వాక్యమై ఉన్నాడు ఎల్లప్పుడూ ఆయన వాక్యంగానే ఉండెను ఆది అందు వాక్యం వాక్యము దుర్యత ఉండెను వాక్యమే దేవుడై ఉండను ఆ వాక్యము శరీరధారి మన మధ్య నివసించను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండను ప్రతి తారానికి వాక్యము కేటాయింపబడింది దేవుడు అక్కడికి ఎవరిని పంపుతాడో తన సొంత అనువాదము బట్టి ఆ వాక్యాన్ని గుర్చిప్పచేస్తాడు అంటే రుజువు చేస్తాడు సిద్ధాంతాలు మరియు అలాంటివి సంఘములు ఎప్పుడు గందరగోళాన్ని సృష్టిస్తాయి ప్రతి సరే ఇది మార్గము మరి ఇలా వెళ్ళాలి మరి ఖచ్చితంగా దీన్ని చేసి తీరాలి కానీ దేవుడు అందులోని రంగం మీదికి వచ్చి తాను ఏదైతే చెప్తాడో దానిని నెరవేర్చి లోనికి తెస్తున్నాం ఇక అదే ఆయన యొక్క అనువాదం అయి ఉంటుంది ఎవరికి చెప్పాల్సిన ఏ దుష్ట ఏ సంఘము ఏ పెద్ద సంస్థ మరి ఏది కూడా వాక్యానికి అనువాదం ఇవ్వద్దు స్వయంగా దేవుడే తన వాక్యానికి అనువాదము చేయను ఆయనే ఎల్లప్పుడూ అలానే చేస్తాడు ఈ రీతిగా దేవుడు వెలుగు కలుగును రాక అనినప్పుడు ఆ విధంగానే వెలుగు పెరిగినది దాని కదే అనువాదము ఉందని అంతేగాని దానికి ఎవరి అనువాదము అవసరం లేదు దేవుడే అనువాదం చేస్తాడు ఈ రక్తము పుయబడినప్పుడు ఆరాధకుడు తను తాను రక్తం చేత గుర్తింపు చేసుకుని అతడు దానిని తన సొంత ఇంటికి అన్వయించను తన ద్వార బందానికి పూయును రక్తమనే అనే కూడా అతడు బయటకి పోకూడదు లోనికి రాకూడదు యేసు క్రీస్తు రక్తానికి నేడు అది ఖచ్చితమైన పరిపూర్ణమైనటువంటి మాదిరిగా ఉన్నది మరియు గుర్తించబడటానికి రక్తం కూడా ఒక గుర్తుగా ఉన్నది గురుసుగా ఉన్న క్రీస్తు నేడు విశ్వాస యొక్క గుర్తింపు జంతు జీవము పూర్వదినాల్లో వారు ఎందుకు ఆ రసాయన రక్తమును తీసుకొని సో ఉంచతో దాని ద్వారబంధాల మీద అడ్డదూలము మీద రాశారంటే జంతువు ఆరాధికుడు తన చేతులను దాని మీద ఉంచి తిరిగి ఆరాధికుడు మీదికి రాలేకపోయేది అయితే ఆ జంతువుల్లో ఉన్నది మాత్రము తిరిగి ఆరాధికుడు మీదికి రాలేదు పోలేదు ఎందుకంటే ఆ జంతువులో ఆత్మ ఉండదు అందువల్ల అతను అన్నటికీ పరిపూర్ణుడు కానేరడు లేడు మనుషుల మనము పడిపోయినప్పుడు ఈ పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ మనము మన ఇళ్లను శ్రేష్టంగా నిర్మించుకుంటున్నాము కట్టుకుంటున్నాము దేవుడు దేనినైతే శుభించాడో దానిని మనము తీసుకొని దానిని చెరిపి మన ప్రయోజనం కొరకు దానిని మనకు అనుకూలమైనట్లుగా మార్చుకుంటాం మనం ఇంకా పడిపోయిన స్థితిలో ఉన్న దేవుని కుమారడం అని ఆయన మనలో ఒక ఆత్మ ఉన్నదని అది చెప్పుచున్నది దేవుడు సృహించినట్లు మనము సృష్టించలేము కానీ ఆయన దేనినైతే సూచించాడో దానిని తీసుకొని ఆయన ఇదే రీతిగా ఇదే రీతిలో సూచించిన సమాంతరమైనదిగా దానిని మనము తయారు చేసుకుంటున్నాం ఒక జంతువు అలా చేయలేదు పక్షులు కూడా గూలను చేసుకుంటున్నవి చేపలు ఇంకా గుడ్డు పెట్టే స్థలాన్ని కలిగి ఉంటున్నవి ఏ వ్యత్యాసము లేదండి ఎందుకంటే వాటికి లేవు వాటికి ఆత్మ అనేది లేదు అయితే మనుషుడు తన సృష్టికర్త స్వరూపంలో ఉన్నాడనే రుజువు అవుతున్నది కావున ఒక జంతువు చనిపోయినప్పుడు రక్తం తీసుకునబడుతుంది కణము పగలగొట్టబడను ఆ కణములో జీవముండును రక్త కణము విరువబడినప్పుడు రక్త కణము పగలగొట్టబడినప్పుడు రక్తము చిల్లును ఆరాధికుడు ఆ రసాయన రక్తాన్ని తీసుకొని దానిని గుమ్మం మీద పోయును అప్పుడు అది భౌతిక కంటికి కనబడును ఆ జంతువులలో ఉన్న జీవము అతని మీదికి తిరిగి రాలేదు ఎందుకనగా తిరిగి రావటానికి దానిలో ఆత్మ లేదు అందుకనే అది అతనితో కలిసి పోలేదు జంతు జీవము మనిషి జీవంకి తిరిగి రాలేదు ఇప్పుడు నేను ఇప్పుడు మన బలి అర్పున కేవలము మానవ మాత్రమైనది మాత్రమే కాదు గాని స్వయంగా దేవుడే ఈ భూమి మీద శరీరము తాల్చుకొని గుర్తించుకున్నదిగా ఉండను ఆ రక్త కణము చిందింపబడినప్పుడు అది ఎక్కడ జరిగింది మనిషి యొక్క ఆత్మ లేక ఆయన యొక్క ఆత్మ అంతరాత్మ అనగా ఆ మనిషిలో గుర్తించబడినా ఆయన తిరిగే విశ్వాస మీదికి పరిశుద్ధాత్మ ప్రాప్తిజం ద్వారా వచ్చింది దేవుడు నేడు కోరుకున్న గుర్తును అదేంటంటే పరిశుద్ధాత్మ అనే నేటి దినప్పు ఆ గుర్తును దానిని మనం కలిగి ఉండవలేం దేవుడు కోరే గుర్తు అదే లేఖముల ప్రకారము మేము దానికి రుజువు చేసేటము పరిశుద్ధాత్మ లేకుండా నీవు గుర్తును చూపించలేవు ఆ గుర్తుగా ఉంది అదే గుర్తుగా ఉన్నట్లుగా గమనించగలము అది చూపెడుతుంది నిన్ను నీవు ఆ బలి అర్పణయందు గుర్తించుకోవాలి నీవు అంగరిం అంగీకరింపబడిన వాడిని చూపుటకు దేవుడు నీకు తిరిగి గుర్తులు పంపాడు అది నీలో జరగకపోతే నీవెంత మంచోడువైనా కావచ్చు నీ కత్తగా తెలిసి ఉండవచ్చు నీ యొక్క పెద్ద వాడబై ఉండవచ్చు నీ గుర్తును చూపకపోతే నిత్యముగా నీవు గుర్తింపు పడలేవు ఆ నిర్గమములో ఇస్రాయేలులు తమ సమయమందు బయటకు వచ్చేటప్పుడు ఆ బలి వారు గుర్తింపబడరనే రుజువు కొరకు వారు ఆ గుర్తుని కలిగి ఉండాలి మరియు యేసు క్రిస్తు యొక్క పునరుత్వందు మనము దానికి రుజువుగా పరిశుద్ధాత్మ ప్రాప్తి అనే దానికి దేవుడు ఈ రాత్రి మనల్ని కోరుచున్నాడు దానిలో తక్కువ లేదు మనము దాని నమ్మ తప్పక నమ్మి తీరాలని మరి పరిస్థితి లేఖలో తేటగా బోధిస్తున్నది అది దేవుని వాక్యము దేవుడు దానిని కోరుతున్నాడు మనము తిరిగి మరి యొక్క కలిగి ఉన్నాము మనందరికీ అది తెలుసు ఇస్రాయేలీలు వాగ్దాన భూమికి నడిచిపోనప్పుడు వధవు కూడా అతి త్వరలో తన స్వగృహమును పోతున్నది రక్తము ఒక గుర్తుగా అదే గుర్తింపబడనని మనం తెలుసుకున్నాము ప్రతి ఒక్కరూ రక్తము ద్వారానే గుర్తింపబడి నేడు మనల్ని ఏ శుభ్రీస్తుతో ఆయన పునరుత్థానమందు గుర్తించేది పరిశుద్ధాత్మాన్ని గుర్తి విశ్వాసం ద్వారా రక్తము ఆపాదింపబడుతుంది రసాయన రక్తము ఏ హృదయంలో చదవాలకు వీలు మనందరికీ తెలుసు కారణము అది కలువరిలో చెల్లింపబడింది అది అక్కడే కారి భూమిని జరిపింది కానీ బయట ఆ రక్త పగిలినప్పుడు శుద్ధి చేసే శక్తి ఆ రక్తం ద్వారా తిరిగి విశ్వాసం దగ్గరకు విడుదల చేసే దేవుణ్ణి తెచ్చింది దేవుడు ఆదిలో తండ్రి అయినా దేవుడు అందరికి పైగా ఉన్నాడు ఇస్రాయలును అరణ్యంలో నడిపించట కొరకు ఆయన అగ్నిస్తంభం వలె ఆ పర్వతం మీదికి దిగి ఎవరైనా సరే ఆ పర్వతాన్ని తాకితే అతను నిశ్చయంగా చంపబడి దేవుడు పరిశుద్ధుడు ఆయన పాపాన్ని ఎంత మాత్రం ఉపేక్షించడు ఆ పర్వతాన్ని తాకిన వాడు చచ్చిపోతాడు చివరికి జంతువు అయినా సరే దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు మనము ఆయనను తాకగలుగునట్లు ముట్టుకోగలిగినట్లు దేవుడు మనిషి శరీరం మందు ఆకారం మందు రిక్తులుగా దిగివచ్చు లేక లేఖనంలో చెప్పుతున్నవి ఈ చిన్న రక్త కణములో ఆయన ఒక యూధుడని అనేక మంది గొప్ప కోరుతున్నారు మనలో కూడా అనేకుడు ఆయన ఒక యుధుడని చెప్పగోరుచున్నారు ఆయన యుధుడు కాడు అన్యుడు కాడు ఆయన దేవుడు సర్వశక్తిని అస్తము ద్వారా ఆయన ఒక శృ వాడు తాను నివసించు నిమిత్తము తాను ఒక గుడారం నుండి అది దేవుని గుడారమై ఉంటుంది అది దేవుని అది దేవుని కుమారుడు అని మనకు తెలియదు అది నిజము దైవత్వము ఏసుకేసు సర్వోన్నతమైనటువంటి దైవత్వమును ఎందుకనగా ఆయనలో దేవుడు వశించను రేతులు ఈ రాతిగా చెప్ప చెప్పిన ఇస్రాయులులకు మీరు అద్భుతాలు సూచక్రియలను దేవుని ద్వారా తెలుపబడిన నజరేతులకు ఏస్తూ అని మనిషిని దుస్తుల చేతికి అప్పగించి ఆయనను సిల్వేశారు అయితే ఆయన పునృత్తానికి మేము సాక్షిం పరిశుద్ధాత్మ వారి మీదికి కుమ్మరింపబడినప్పుడు ధైర్యంగా వారు అలా చెప్పినట్లుగా మనము సాక్షిమై ఉన్నాం అక్కడ దేవుడు తను తాను ఇస్రాయేళ్లతో గుర్తింప గుర్తుంచుకుని చూడను వారేది గుర్తింపునకు ఇంకా నువ్వు గొప్ప దాని అందుకు ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకున్నాము యూదులు చెప్పేదారు వారిలా చెప్పుదులేమో సరే ఇప్పుడు ఒక నిమిషము ఈ రీతిగా మనం గమనించగలము నేను ఒకనొక యూధుని అబ్రహామ్ తో చేసిన నిబంధన నేను ఉన్నాను నేను సున్నతి చేయబడాను అయితే వారొకేళను కనబరచకపోయినట్లయితే ఆ నిబంధన రద్దవును దాని గురించి ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది నేను నేటి గుర్తు గురించి మాట్లాడుతున్నాను ఆ రక్తపు గుర్తు కనబడకపోయినట్లయితే యూధునిగా నీవు ఎంత బాగా కనబడిన దాన్ని నీవెంతా నమ్ముతున్నావని చెప్పినా నేను లెక్క చేయను నీ ఒక రబ్ ఇవి యాజకుడవని నేను ఇంకొక ఇంకేమైనా అయి ఉండొచ్చున్నా కానీ ఆ గుర్తు మాత్రము అనుభవించబడాలి లోపల రావటం లేక బయటకు పోవటము అవును లేక కాదు ఆ గుర్తు చూస్తేనే ఆయన దాటిపోతాడు కొందరిలా చేరేమో ఈ ప్రక్రియ ఎనిమిదవ దినాన నేను సున్నతి చేయబడిందినని నీకు రుజువు పరిచదని దానిని యాజకుడు నమోదు చేసి కూడా చేస్తాడు నా పేరు అక్కడ గ్రంథంలో ఉన్నది అయితే ఈ విషయాలు దీనికి పనికిరావు అక్కడ గుర్తు గుర్తు ఆపాదించబడకపోతే నిబంధన రద్దగును చెల్లుబాటు కాదు ఇది ఏ ప్రభావమును కూడా చూపలేదు దేవుడు దీనిని దానిని మనము తప్పక గుర్తించుకోవాలి ఆయన దానిని తిరిగి తీసుకోడు కానీ దానిని ఆయన కొంత కలుపుతాడు పూర్వకాలం ముందు వారిలా చెప్పుటకు మీరు వినియుందుకూడదు కానీ నేను మీతో చెప్పినదేమనగా మొహో ఒక స్త్రీని చూచినప్పుడే వాడు ఆమెను వాంఛించను ఆమెతో అప్పటికీ వ్యభిచరించెను ఆయన ఎన్నడూ దానిని తిరిగి తీసుకోలేదు ఆయన దానికి జోడించాడు ఆయన దానిని గొప్పగా చేస్తాడు గనపరుస్తాడు ఆయన చేసేది అదేనండి ఆయన పనులన్నిటికని ఆయన నిరంతరము గణపరచస్తూనే ఉంటాడు ఈ రీతిగా అనేక సంఘాలలో అలా ఆ రీతిగా ముందుకి ఒక సంఘకాలం నుండి మరొక దాని మనం నడుస్తూ ఉన్నాం ఆ విధంగా ముందుకు పోతూ ఉంటే దేవుడు నిరంతరంగా ఆ వాక్యాన్ని గౌరవిస్తూ ఉన్నాడు గనపరుస్తూనే ఉండి దాన్ని అలా పునస్గిస్తున్నాడు ఆఖరికి సంఘము ఏసుక్రీస్తూ స్వారూప్యపునికి వచ్చాను ఆమె ఆయనకు వదువగును దానిని ఆయన ఇంటికి తీసుకుని పోగును ఆ కార్యాన్ని నేడు మనము ఎదురు చూస్తూ ఉన్నాము నిశ్చయంగా సంఘము పోవును కానీ వధవు అలా పోదని మనము తెలుసుకుంటున్నాము ఐగిప్తుల నుండి ఇస్రాయలుడు బయటకు తీయబడినట్లు ఆమె కూడా ఆ నుండి బయటకు తీయబడు మనల్ని ఏసుక్రిసుతో గుర్తించేది పరిశుద్వాత్మనే అని మనము తెలుసుకున్నాము యూదులు ఇలా అందురేమో అవును మేము నిబంధన యుధుడము ఒకవేళ వారు గుర్తును కలిగి ఉండకపోతే నిబంధన వలన వారికే లాభం ఉండదు ఇప్పుడు కూడా అంతేనండి మనం ఎంత గొప్ప వనం అని కాదు ఎంత గొప్ప ఉందని కాదు బహుశ ఈ రీతిగా ఆలోచించవచ్చును మంచిది నేను నేను దీనిని చేశాను నేను వీటన్నిటిని చేశాను నేను దశ భాగాలను ఇచ్చాను చెల్లించాను నేను సంఘానికి చెల్లి ఉన్నాను వీటన్నిటిని చేశాను దేవుడు గుర్తును కోరుచున్నాడు మీ దగ్గర ఉన్నదని నీవు దేనైతే నమ్ముతున్నావో దాన్ని కలిగి నిండేందుకు హక్కుపూర్వకంగా ప్రస్తావిస్తూ దానితో అనగా నీ బలి అర్పణతో నీవు ఆ గుర్తును నీవు చూపించును కేతులు ఈ రీతిగా చెప్పాడు మారుమరు పొందుడి పాపక్షేమాపణ నిమిత్తం మీలో ప్రతి కేసుకు ఇస్తున్నాము అన్న దాప్తి పొందిడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను అను వరమును పొందేదరు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులకును అనగా ప్రభావం మన దేవుడు తన ఎద్దకు పిలిచిన వారందరికీ చెందును దానిని మార్చి పాపాత్మడు ఎవరు వాడిలా అంటాడు అద్భుతము జరిగే రోజులు అయిపోయినవి దానిని ఆలయ అనేవాడు లేడు దేవుని వాక్యము తప్పు అనే ఎవడు అతడు పేతురు అన్నప్పుడు ప్రభు నామమును ప్రార్థించిన వారందరును ఈ వాగ్దానం మీకు మీ పిల్లలందరికీ ప్రభుబాబు మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందుతుంది వారి మీద ఆ గుర్తును ఆయన ముద్రించను కాబట్టి విశ్వాస్ ఆ విశ్వాస్ కి మధ్యన అది చేపడుతుంది దేవుని రాజ్యం చేత ముద్రింపబడిన వారు ఉన్నారు అలాగే ముద్రము రుగము ముద్ర చేత ముద్రింపబడిన ఉన్నారు ఎవరైతే రుగ ముద్రలో ముదిరింపబడి ఉన్నారో పౌరాణగా మృగం ముద్ద పొందుకున్న వారు దేవుని ముద్రను పొందుకోలేదు అదే కార్యము నేడు సంభవిస్తున్నది దానిని మనం మన కళ్ళెదుట్లే చూడగలము నీవెంత మంచివాడు అనేది కాదు ఇక్కడ నువ్వు విశ్వాసం అని ఒత్తుకోవటం కాదు ఇక్కడ దేవుడు గుర్తును కోరుచున్నాడు రైయుక్తులో ఆయన దానినే కోరాడు మరి ఈ రాత్రి కూడా ఆయన దానినే కోరుచున్నాడు ఆయన దానినే కోరుచున్నాడు ఆ కాలానికి ఆ గుర్తుకి ఎంత అవసరమో మరి నేటి కాలానికి అది అంతే అవసరమై ఉన్నది అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీవు నీ బలి అర్పణలు గుర్తించబడావని నీవు చేసే ఆరాధన అంగీకారమైనదని చూపేది కేవలం గుర్తు మాత్రమే అది నిజము నేను రక్తం ను లేదా గుర్తును రక్తమే గుర్తు గనక నేను రక్తమును చూసినప్పుడు నేను దాటిపోతాను ఎప్పుడైనా మరణమును గుర్ ఐగుప్తును తాకుటపును ఆనాడు సిద్ధమై ఉన్నది అదొక గొప్ప భీకరమైన సమయం సమయం తన శక్తి సూచనలు చూసుటకు అద్భుత కార్యం చూపులకు బట్టి దేవుడు వారికి కృపను వెల్లడిపరిచను ఆయన అయినా కానీ వారు మారవలసి పొందాలనే లేదు తిరిగి రావాలనే లేదు అటువంటి ఏది వారికి అక్కర్లేదు వారు దానిని నమ్మలేదు వారి యుద్ధకు వచ్చిన వర్తమానమును వారు విశ్వసించలేదు దేవుడు వారికి ఒక వర్తమానం పంపారు కానీ వారు దాన్ని నమ్మలేరు వారికి ఏదైనా స్పష్టమైనదో దానిని వారు చేయూరారు నేటి దినానికి అదంతా చక్కగా సరిపోయే మాదిరిగా ప్రతి ఆత్మీయ కార్యము మరియు ఆత్మీయ దేవుని యుద్ధ రెండు వచ్చే ఇచ్చరికగా ఉన్నది ఆ సూచన దేవుని నుండి వచ్చినదైతే తప్పనిసరిగా ఏదో ఒకటి జరుగును ఒకవేళ అది మానవ కల్పితమైతే అది నిష్ఫలం అవుతుంది నిర్ధకం అవుతుంది ఏమీ కాదు అయితే అది దేవుడు పంపినది ఆయన ఒక సూచనతో వర్తమానము ప్రతి ఒక్కరికి అందరికీ తెలియను అది ఎల్లప్పుడూ జరుగును దాన్ని చేయుటలో ఆయన ఎప్పుడు ఎల్లడు విఫలం చెల్లడు ఏవైతే దేవుడి సూచనకు చెందినవి కావే అవి మరి ఏవి కావు ఎందుకంటే వాటిలో దేవుడు లేడు అయితే దేవుడు వాటిలో ఉంటే తప్పకుండా ఒక వర్తమానం దానిని వెంబడిస్తుంది వచ్చిన వర్తమానం తప్పకుండా లేఖనాధారంలో ఉండి తీరును అది తప్పనిసరిగా లేఖనకు వర్తమానమై ఉండును అది నిశ్చయముగా ఎహోవా ఇలాగా సెలవిస్తున్నాడు అయి ఉండు ప్రతి ఆత్మీయ కార్యము దేవు నుండి వచ్చే సూచనగా అయి ఉంటుంది బైబిల్ కాలం మనము దాటుకుని వచ్చిన ఆ పూర్వ దినాలయందు యందు ఏ విధములైతే ఒక వర్తమానం మరియు దానిని వెంబడించే సూచనలు ఉన్నవో మరియు నేటి దినముల ఉన్నవి మరి ఇప్పటిదాకా ఇటువంటి కార్యకాలము ఏదీ లేదు ఇటువంటి వర్తమానం వచ్చిన కాలము ఏదీ లేదు ఏసు అన్నాడు సుధమ దినాలలో ఉన్నట్లు మనిష్య కుమారుడు ప్రత్యక్ష దినాలలో ఉండదు వర్తమానము ఇంతవరకు లేకుండాను లోకము ఇప్పుడు ఉన్నట్లు ఇది వరకు లేకుండాను ఏ సమయంలోనైనా ఏసు అగపడవచ్చును అట్టి నిరక్షణ మనందరము కలిగి ఉండాలి నిద్రించుతున్న కన్యకు వచ్చి నూనె కొనడానికి ప్రయత్నించున్నది సరిగ్గా అప్పుడే వధువు లోనికి వచ్చిను అక్కడే విడవపడేది జరిగినది ఏమిటో నీవెన్నడైనా తలంచినావా వారు తిన్నగా ముందుకెళ్ళి సువార్త ప్రకటించు ఆత్మలను రక్షించున్నామని అనుకుంటు మరియు వారు దీనిని ఎరగరు దీని గురించి వారికి అసలు ఏమీ తెలియదు సంఘము ముందుకు వెళ్ళు ఆత్మలు రక్షింపడుచున్నవి అనుకుంటున్నారు ప్రతిదీ ప్రతి మరీ సంఘము వదువు ఇది వరకే వారికి అది తెలియదు లేఖనము సరిగ్గా అలాగే చెప్పుచున్న లోహు ఒక ఓడలోనికి వెళ్ళను దేవుడు దాన్ని ముద్రించాడు మూసి వేసాడు అది నిజము ఒక కాలము వచ్చును అప్పుడు స్త్రీ పురుషులు దేవునికి ముర్ర దగ్గరికి ఏమి లేకపోయాను ఏదో ఉందని వారు అనుకుంటారు అది నిజము లేఖనము దానిని చెప్పుచున్నది అదే రీతిగా మనం ఒక సంగతిని గుర్తి అదేమిటంటే ఒక ఏదో ఒక్కరు నశించుకోవటము ఆయనకు ఇష్టము లేదు కనుక దేవుడెంతో సహనమును కలిగి ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ తన సూచనలన్నీ ఆశ్చర్యకార్యాలని పంపుతూ ఆయన ఏదైతే ఒక దానిని చేయటకు సిద్ధపడినప్పుడు ఆ విశ్వాసంలో నుండి విశ్వాసల్ని ఆయన అవిశ్వాసం నుండి విశ్వాసాల్ని వేరు చేస్తాడు ఏ విధంగా ఆయన తన వాగ్దాన భూమి ప్రజల్ని సమకూర్చుకున్నాడో గమనించాలి మనం ఏదో వాదనతో వారు కలిసిపోకుండా ఉండేందుకు ఆయన అక్కడ తన వాగ్దాన భూమిని ప్రజలకు ఏమి చేశాడో చూడండి ఆయన ఏమి చేశాడు ఆయన వారికి మోసే అనే ప్రవక్తను వర్తమానము ఇచ్చి పంపాడు మోసను నిరూపించటకు వాక్యాన్ని రుజువు ఆయన అతని మీద వేలాడటకు ఒక అగ్నిస్తంభంలో పంపాడు ఆమెను వారికి ఒక సంపూర్ణ నిశ్చేత ఇచ్చినకై ఆయన గుర్తును కోరుకును అదొక వర్తమానికుడు ఉన్నాడు వర్తమానం ఉన్నది ఆయన రోజు అగుచున్నది గుర్తు ఉన్నది దేనికోసం ఎంత మాత్రం చింతపడకుండా పరిపూర్ణ నిశ్చేత కలిగినట్లుగా చూడగలం ఎన్ని తెగుళ్ళు వచ్చి ఏ పర్వాలేదు ఎవరు ఏమి అడిగినా ఏమి పర్వాలేదు అని వాద్రింపబడి ఉన్నది కొద్దిసేపటి క్రితము మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్రాయలు నుండి బయటకు అనేది సంగమం నుండి వధు బయటకు మోసే తన పరిచర్యను ఆరంభించినప్పుడు ఇస్రాయిలు భూషియను ఆయన ఒక చోట కూడుకున్నారు ప్రార్థించటకును ఆరాధించటకును ఆరంభించారు ఎందుకనగా ఆ సమయం సమీపించనని వారు ఎరిగి ఎందుకనగా ఆ ఏదో ఉందని ఎరిగి విమోచకుడు అప్పటికే వచ్చి ఉండను దేవుడు పనిచేస్తున్నాడు సంగతులు జరుగుతున్నవి ఆయన చేయబోదాని చూపుతున్నాడు ఆయన రాకడ దినమున వారు కూడి వచ్చినట్లుగా ఐగుప్తు నలు నుండి వారు ఒక దగ్గర పుడి వచ్చి ఈ రీతిగా నానా సంఘాలు జరుగుతున్న గుర్తును బట్టి ఎవరైతే క్రీస్తు గుర్తింపబడతారో దేవుడు తన రాకడయ్యం వారిని తనతో కూడా తీసుకుని సత్య జనములవు విషయమై అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా మనము పాపం చేసినట్లయితే పాపములకు ఇంకా ఎంత మాత్రము పరిహార దలి పాప పరిహార్థ బలి ఉండదు కానీ న్యాయ తీర్పులు భయంతో ఎదురు చూప్చు విరోధులకు దయింపకు తీక్షణమైనటువంటి అగ్ని ఈగను ఉండవు అవి ఇక్కడ ఎపి పత్రికా పదవాధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఆరు వచ్చినాల్లో చూసినాం అనుభవ జ్ఞానం పొందిన మనము తర్వాత మనం సందేహించినట్లయితే ఈ ఎంత పాప పరిహార్థ బలి ఉండదు దానిని గూర్చి తలంచండి క్రితంసారి మనం దానిని ధృవీకరిస్తే ఇక ఆపాదించబడదు నీవు నీ హృదయంలో ఎంత ఆలోచించినా సరే గుర్తు ఇక ఎన్నడూ ఆపాదింపబడదు బుద్ధిపూర్వకంగా సంధించిన వాటికి అంత్యకాలప సూచనలు మరి కాలాన్ని మనము ఇప్పుడు వాగ్దాన వాక్యంతో మనము ఉన్నట్లుగా కాలం యొక్క బుగింపునకు ముందు ప్రతి వాగ్దాన వాక్యముతో మనం ఇప్పుడు ఉన్నాము మనం ఇప్పుడు దాని ఉన్నాము హృదయం ముద్ర వేయించుకోవటం శాఖలన్నీ ఏకమవటము ఈ రీతిగా ప్రతిదీ కూడా చెప్పబడిన ప్రకారమే జరుగుతున్నది ధరని వేలాడుతున్నది అనుభవములతో దాన్ని వేలాడుతున్నాయి దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతూ సంఘ శాఖలో ఉన్నటువంటి బయటకు తెచ్చు తన రాకడకి ముందు తాను చూపుతాడని చెప్పిన సూచనలు చూపించుతున్నాను మనము అంత్యకాలమందు ఉన్నాము అవసరమై ఉన్నది ఆ విషయాలు వాస్తవమై ఉన్నాయి తెలుసు అవి ఉన్నట్లు ఇప్పుడు మనము వేగకుండా అయితే వేటి గుండా అయితే వెళ్తున్నాము వాటిని ఆ మాదిరిగా ఉన్నాం ఈ గొప్ప సూచనలు ఎంతకాలం అందు జరుగుతాయో మనకి హెచ్చరికలు చేయటో మనము చూస్తున్నాము కాలము సంపూర్ణమై బుద్ధిపూర్వకంగా పాపం చేయక బుద్ధిపూర్వకంగా సన్నిహిపవద్దు మంచిది ఇప్పుడు పరిశుతాత్మ అవసరము నాకున్నట్లుగా నేను కనపడటం లేదు బహుశా అది నాకు అవసరం లేదు నేను నమ్మునప్పుడే దాన్ని పొందుకున్నాను అనేది నా నమ్మకం చాలా అనర్థం అది అవిశ్వాసానికి దారి తీసుకు విశ్వసించినప్పుడు మీరు పరిశుధాత్మను పొందుకుంటున్నారా పావులు వారిని ప్రశ్నించారు పరశుధాత్ముడే గుర్తు ఒక వ్యక్తి దేనిని నమ్మితే దేవుని నమ్మితే అది చాలు అయితే పరశుద్ధాత్మ అనే దేవుని వరము అది నీకున్న విశ్వాసం కంటే వ్యత్యాసం నీ విశ్వాసము దానికి ఆపాదించబడాలి అది సరిగ్గా అంతే అయితే పరిశుద్ధాత్మీయ సాక్ష్యం అది ఏలా పనిచేయనో ఏమేమి జరిగించను మనం ఎచ్చట నీ కలిగి ఉన్నాము మనది తప్పు ఒప్పు తెలుసుకోవటము లాంటి వాటిని కొద్ది మనము గమనించగలము కాలము సంపూర్ణమైనది అది హెచ్చరిక చేర్చున్నది ఖచ్చితంగా మనం ఒకరినొకరు ప్రేమించుకున్న వాళ్లను ఈ మధ్యకాలమంతు సంఘము మరియు విశ్వాసీ విడదీయ పడకూడదు విశ్వాసులు లోక కార్యములను విశ్వాసులు పూర్తిగా వేరు కావాలను ప్రతి దుష్టత్వము నుండి విశ్వాసీ తను తాను వేరు చేసుకున్న వాళ్ళను ఇది గమనించవలసిన విషయం వారు కూడుకునేది మేము నమ్ముతున్నాము అని చెప్పుకోవటానికి కానీ గురించి దాని గురించి సంపాదించుకోవటానికి కాదు భక్తమును అన్వయించుకోవటానికి వారు కూడుకొనిస్తున్నారు ఓ దాన్ని నేను నమ్ముదు ఈ రీతి అయినటువంటి విశ్వాస ప్రయాణములు జీవిత కాలములో గుర్తు కనబడేటట్లుగా వారు రక్తమును అనుభవించడానికి రావాలను దాని కింద ఉండవరము నేడు అదే కూర్చొని మనం ప్రకటించినటువంటి వర్తమానం ఉంటున్నాము కంటోపాఠంగా బాయి పట్టించున్నాము నమ్ముచున్నాను నేను అని మన మట్టుకు ఉన్నాము అయితే దేవుడు కోరుకునేది కాదు నీవెంత వరకు నమ్ముతున్నావో ఆ అంశం కాదు కాని దానిని నీవు పొందుకోవాలి సంఘం ఈ రీతిగా మెలుకొలుపును కలిగి ఉండాలి ఈ రీతి విశ్వాస పరీక్షలో మరి దేవుడు ఇచ్చేటువంటి దేవుడు సోదముకు ఏ రీతిగానైతే చేశాడో సరిగ్గా అదే రీతిగా ఆయన వర్తమానికుని పంపాడు సరిగ్గా అంతే ఆయన అక్కడ ఉన్న సంఘానికి మరియు లోతు గుంపునకు ఒకనికిని పంపాడు సుధమ్మకి పంపాడు మరి అలాగే తన ఎన్నికలో ఉన్న వారి కొరకు ఆయన పంపాడు లోతు దినాలలో ఉన్న పరిస్థితి నేటి సంగములో ఉన్నది అది నిరూపితమైనట్లుగా మనం గమనించగలం తిరిగి అది ఇలాగనే ఉంటుందని ఏసు చెప్పాడు అయితే ఆ రక్తము మీద మా చేతుల ఉన్నది అని చెప్తాను కానీ ఒకనాడు మరి అది ఏ రీతి ఆ పరీక్షలో మనం ఏ రీతిగా ఉన్నామనేది మనము గమనించగలము పవిత్ర పర్వతాలు పవిత్ర స్థలాలు ఏమీ లేవండి అయితే కేవలం పరిశుద్ధ దేవుడు మాత్రమే నీ ఆ గురించి ఆయన మాత్రమే పరిశుద్ధుడు మనము ఆయనకి మాత్రమే బాధ్యులము సంఘానికి కాదు మరియు దేవునికి ఆయన వాక్యానికి బాధ్యులమే మాత్రమే బాధ్యులము మరి దేవుడు వాక్యమై ఉన్నాడు ఆయన వాక్యమై ఉన్నాడు అని చెప్పానికి మాత్రమే మనం బాధ్యులు ఆయన యేసు క్రీస్తే ఆయన ఎక్కడ ఏం చేశారో గమనించాడు రోజు గుర్తు అమలు చేయబడినప్పుడు కుటుంబం అంతా ఉన్నప్పుడు మనం తెలుసుకున్నాము గుర్తు వారు సురక్షితంగా ఉన్నట్లుగా చూడగలం విహోశివ రెండో అధ్యాయం చూస్తే అక్కడ అన్ని ఒక వేష్య ఉన్నది ఆమె పేరు రహాబు ఆమె విశ్వసించే వేష వేగులో వారు నదిని దాటి వాగ్దాన భూమికి వేగు చూచుటకు వచ్చి ఉండి వారిని ఆమె చేర్చుకున్నాను వారి ద్వారా ఇవ్వబడిన గుర్తును బట్టి ఆమె కుటుంబం అంతే ఆ రీతి విశ్వాస యాత్రలో మరి కొనసాగుటకు కేవలం అంతే గుర్తుంచుకోవాలి పరిహారం దేవుని దూత ఆ గుర్తును గౌరవించను గుర్తు లేని సంఘాలు పతనమయ్యాయి ఆ పట్టణ మేయర్ కూడా మరి పనుమారైనట్టుగా చూడగలము పట్టణమే నాశనం అవుతుంది రాజారాజు పతన పతనమయ్య గవర్నరు విద్యాధికులు చక్కని స్త్రీలు అందమైన పురుషులు ప్రముఖులు సకల సౌకర్యం ఉన్న వారు మొత్తం వారంతా నాశనమైనట్లుగా మనం చూడగలం దేవుని కుమారులు రాకడయ్యందుకు కూడా ఆయన సంపూర్ణ సంహారూత పరిశుతాత్మ గుర్తులు పొందిన వారందరికీ సంహరించను నీవు గుర్తింపబడాలి నిన్ను నీవు త్యజించుకోవాలి అర్పించుకోవాలి దేవుని ఆత్మల్లో జీవించాలి పరిశుధాత్మకత ముద్రింపబడాలి లేకపోతే నశించే ఒకే ఒక దేవుడు ఉన్నాడు సత్యవాక్యాన్ని మాట్లాడేది ఆయన ఒక్కడే అవును అది అంతే దేవుని నుండి ఎవరికి దేనిని తీసివేయకూడదు దేవుడు చేస్తున్నదాన్ని ఒకరికో విన్నది ఎరుకో విన్నది ఎరుకో వాక్యాన్ని విన్నది వేసే చెప్పినది మీరు గుర్తు గుర్తున్నదా దేవుడు చేసిన మహత్కార్యముల గురించి మేము విన్నాము నాకు భయం వేసింది నేను కూడా దయచూపినేడలా మీరు నన్ను రక్షిస్తారా యువశివ చేయవలసింది కాదని కాలేము యువశివలు వారికి చెప్పారు ఈ విధంగా ఈ ఎర్రని ద్వారాన్ని దారాన్ని కట్టుకోవాలి దాని లోపల ఎలా ఉండాలో చెప్పారు బయటకు ఏ ఒకరికి మేము బాధ్యతలు కామని అని అడిగింది నా తండ్రిని లోనికి తేవచ్చు నా తల్లిని లోవొచ్చున నా సహోదరుని నా సోదరుల్ని ఆ పురుగు వారు నేను దీనిలోనికి తేవచ్చు నా నీకు చేతనైనంత మట్టుకు దానిలోనికి తెచ్చుకోవచ్చును అది నేడు కూడా అంతే సహోదరుడా మరి ఈ సంఘం ఆ సంఘం వచ్చి దాని కింద నిలబడగల అటు వారందరూ రావచ్చును దేవుడు తప్పక వారందరిని అంగీకరించను అయితే ఒక శాఖ కాక ఆయనతో ఆయన అది నిన్ను గుర్తించను గమనించాలి అక్కడ జరుగునది యహో ఆయన యొక్క అద్భుత కార్యాలను చూసే వారు చూశారు తెలుసుకున్నారు ఆయన నేడు దేవుడు చేస్తాడని చెప్పిన వాగ్దానాన్ని ఆయన చేస్తున్న విధానాన్ని ఆయన స్త్రీల మనం ఎందుకు యథార్థమైనటువంటి స్త్రీ పురుషులు కలిగి ఉండలేదు పోతున్నాము నమ్మలేకపోతున్నాము తద్వారా కార్యము తీర్పు పడటమే వారు ఖచ్చితంగా నమ్మారు వారు వారు నమ్మారు ఆ గోడ మీద ఉన్నవారు నివసించేవారు గొప్ప పెద్ద కుటుంబం వారు వారి యొక్క విశాలమైనటువంటి చోటు ఎంతో సురక్షితమైన మీ ఉండాల్సింది నేడు నేడు అనేక మంది అలానే అనుకుంటున్నారు గొప్ప గౌరవ భావంతో ఎంతో మర్యాదతో నేను దీన్ని చెప్పుతున్నాను అయితే అనేక మంది ప్రజలు ఇలా అందరూ పట్టణంలో ఉన్న పెద్ద సంఘానికి చెంది ఉన్నారు ఆ తల్లి పరాణ సంఘానికి చెంది పురాతన సంఘానికి అదొకటి అయితే దీనికి దానికి ఏ మాత్రము సంబంధం లేదు గుర్తు ఖర్చు ఆపాదింపబడాలి వారికి ఉన్న గొప్ప కార్యము గొప్ప వ్యవస్థ తమను రక్షించిన వారు అనుకుంటూ ఆ పఠనం గుర్తుచూపని వారందరూ నశించాలని మనము కనుగొన్నాము దేవుడి పరిస్థితుల్లో మనందరి మన కుటుంబాలకును మన సంఘములకు మన విశ్వాసులందరూ కూడా ఆ యొక్క కలిగి ఉంది దేవుని గుర్తింపులో మరి కొనసాగాలని జీవించాలని ఆశీర్వదించబడాలని అనిత్యము ఆయన యొక్క నిబంధన ఈ యొక్క వాక్యాలను వెల్లడిపరచిన విధానాన్ని బట్టి దేవుడు మనందరి ఆత్మ నిమిత్తం మనందరినీ ఆశీర్వదించి స్థిరపరచును కాక ఆమెను సంపద బ్రదర్ వాక్యాన్ని బట్టి ప్రార్థించండి బ్రదర్ కుసక్త సంపూర్ణం ఈ పదం ఎటు వందనాలు చేస్తున్నాం రాజకీయ ఈ యొక్క ఐక్య కుటుంబంగా చేరి నిన్ను ప్రార్థించి విశ్వసించి నీ యొక్క వాక్యం విధానం చేసుకున్నాము మీ యొక్క గుర్తును గ్రహించి ఆ యొక్క గుర్తు గొప్పతనాన్ని మరి ఆపాదించే విధానాన్ని బట్టి మాకు ప్రత్యేక పరిచయం మీ బంధనాలు చెల్లిస్తున్నాము మమ్మను ఐక్యపరిచే బలపరిచే మీ విశ్వాసంలో ఇంకా కొనసాగించే వారంగా అనేక రకూ సాక్షి గు ఉండి జీవించే వారంగాను ప్రబలంగా నీ యొక్క సేవలో మేము కొనసాగే వారంగా ఉంటుంది కొంత దయచేయమని ప్రభు ఏసునామంలో ప్రార్థించి వేడుతున్నాము తండ్రి చంద్రశేఖర్ అన్న మీరు ఆశీర్వాదండి అమ్మా మన ప్రభు ఏసు క్రీస్ యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆన్ అండి ప్రైజ్ ప్రైస్ గార్డ్ అన్నీ అందరికీ ప్రైస్ లో బ్రదర్ వాకింగ్ బ నడిపిస్తారు ప్రైజ్ లో బ్రదర్